నశింపజేసి చివరికి ఈ వృత్తులు ఏ అజ్ఞానానికి సంబంధించి ఉందో చివరికి అజ్ఞానాన్ని కూడా చేయాలి ఇక్కడ భారత యుద్ధంలో కూడా ముందు తొంభై మంది సోదరులు పోయాక అజ్ఞాన అవిద్యా వృత్తులు పోయినాయి దుర్యోధనుడు పోయినప్పుడు అజ్ఞానం అక్కడ ధృతరాష్ట్రుడు ఈ మలిన మనస్కుడు లో ఆ విద్యావృత్తులు అజ్ఞానం పోయినాయి ఎలా పోయినాయి అంటే సంజయుడు ద్వారా పోయినాయి సంజయుడు ఎవడు బుద్ధిరూపుడు ఎటువంటి శుద్ధబుద్ధి రూపుడు ఆ సంజయుడికి వేదవ్యాసుడు వరం ఇచ్చాడని చెప్పుకున్నాడు ఆ వరం ఈ యుద్ధంలో ఎక్కడ పడితే అక్కడ ఆ యుద్ధంలో ఉపయోగించే శస్త్రాలు దాన్ని అంటకుండా తాకకుండా వరం తీసుకున్నాడు మన దేహంలో కూడా శుద్ధబుద్ధి ఉన్నప్పుడు ఆ బుద్ధి కిందటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సుతో కలిసిపోకుండా మనోవ్యాపారానికి పూర్తి సాక్షి విలక్షణమైన బుద్ధి శుద్ధబుద్ధి సమ్యక్ జ్ఞానం కలిగినటువంటి వాడు వేదవ్యాసుడు ద్వారా వరం పొందినవాడు అంటే సాక్షాత్ పరబ్రహ్మ యొక్క వ్యాపక ప్రకాశము శుద్ధబుద్ధి మీద పడింది పడటం వల్లే భగవద్గీత బోధించిందంతా కూడా సంజయుడు గ్రహించగలిగాడు గ్రహించిందంతా కూడా మలిన మనస్కుడైనటువంటి ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగింది ఈ పాత్రని ఈ రకంగా అర్థం చేసుకుంటూ మనం నడవాలి చివరికి మోక్షం రావడమే స్వరాజ్యం ఈ భగవద్గీత ఒక మలిన మనస్కుడైనటువంటి ఒక జీవుణ్ణి అతడికి అజ్ఞానం అనేటువంటి దుర్యోధను అజ్ఞానానికి సంబంధించిన అనాత్మ వృత్తులన్నీ కూడా వారి యొక్క సోదరులతో ఇక్కడ ఒక రంగం తయారైంది ముముక్షత్వం కలిగినటువంటి మలిన మనస్కుడు అతనికి ముముక్షత్వం ఉండటం చేత అతను సాధన చేసి ఈ మనోవృత్తులకి వాటికి వీటికి కూడా విలక్షణమై సాక్షీభూతుడై శుద్ధబుద్ధి రూపుడైనప్పుడు ఆ ధృతరాష్ట్రంలో ఉన్నటువంటి శుద్ధబుద్ధి రూపిడే సంజయుడు బయట లేడు బయట నుంచి చెప్పడం కాదు సంజయుడు తనలో ఉన్న శుద్ధబుద్ధియే సంజయుడు అటువంటి సంజయుడు తనే స్వయంగా చెప్పాడా కృష్ణ పరమాత్మ చెప్పున్నది విని చెప్పాడు చూసి చెప్పాడు యుద్ధవాత వాతావరణంలో తిరుగుతూ పరిశీలించి చెప్పాడు అందరి మనస్సుల్లో కూడా ఏముందో కూడా తెలుసుకునేటువంటి సమయ జ్ఞానంతో చెప్పాడు దీని దీని అన్నిటికీ కారణం వరం ఆ వరం అంటే ఏంటంటే ఆ జ్ఞాని యొక్క ప్రకాశం శుద్ధబుద్ధి మీద పడింది ఆ శుద్ధబుద్ధి జ్ఞాన ప్రకాశంతో దాని యొక్క ప్రభావంతో ఈ రకంగా భగవంతుడు చెప్పిన భగవద్గీతని యథాతథంగా తాను అనుభవిస్తూ మలిన మనసుకుడైన ధృతరాష్ట్రుడికి అనుభవాన్ని ఇవ్వడానికి వీలుగా అతను బోధిస్తున్నాడని తీసుకోవాలి భారత సమర ధరణి దిగిన శస్త్రాస్త్రంబులు ఇవి కూడా తాకకుండా ప్రభావము ప్రతిపాదించి దివ్యుల ఆలాపంబులు రూపంబులు కూడా తలప్పులు వాళ్ళ లోపల ఆలాపం లోపల లోపల స్వగతంగా అనుకోవడం ఆలాపం బయటకు అనకపోయినా స్వాగతంగా అనుకుంది కూడా తెలుస్తుంది ఆయనకి మనసులో వాసన రూపంగా ఉంది కూడా తెలుస్తుంది శుద్ధబుద్ధి రూపుడైన సంజయుడికి ఆ రకమైన వరం పొందాడు ఇక్కడ వరం అంటే ఆయన మీద పడ్డటువంటి గురుకృపతో కూడినటువంటి గురు తేజస్సు ఆ శుద్ధబుద్ధి మీద పడ్డప్పుడు ఆ తేజస్సు ప్రభావంతో ఇవన్నీ చేయగలిగాడు కాబట్టి అది వరం ఇది నిన్నటిదాకా మనం చెప్పుకున్నది నిన్న చెప్పింది కొంచెం వివరంగా చెప్పినా మళ్ళీ క్లుప్తంగా రెండోసారి చెప్తే కానీ ఈ భారత యుద్ధం మనలో మనమే ఒక అజ్ఞాని సాధన చేత అజ్ఞా తన అజ్ఞానాన్ని అవిద్యావృత్తుల్ని జయించుకుంటూ పోవాలి జయించాలంటే మనకి ముందు సత్వగుణం రావాలి ఈ సత్వగుణం ఎవరు అంటే పాండురాజు ఈ సత్వగుణం వృత్తులు సత్వగుణం యొక్క వృత్తులు పంచ పాండవులు కాబట్టి సత్వగుణం చేతనే అజ్ఞానము అవిద్య తమోరజగుణాలు జయించ జయించబడవలసిన ఉంది అయితే ఇక్కడ సత్వగుణానికి బలం తక్కువ లోకరీతిగా కర్మరీతిగా బలం తక్కువ రజోగుణం వాడు నాలుగు దెబ్బలేస్తే సత్వగుణం వాడు ఓర్పు సహనము త్యాగము అంటూ కూర్చుంటాడు యుద్ధంలో గెలవలేడు కదా అయితే యుద్ధం చెయ్యాలి ఎలా యుద్ధం చేయాలి అంటే ధర్మాన్ని తప్పకుండా యుద్ధం చెయ్యాలి ధర్మాన్ని తప్పకుండా యుద్ధం చేస్తే వీడు చట్ట వ్యతిరేకంగానేమో కౌరవ సైన్యం యుద్ధం చేస్తుంది పాండవులేమో